ప్రభా పరిశుధ్రేసే అకృప కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు భారక్ష మీకెంతో లెక్కలేని నిబంధనలు ప్రభా అయ్యా మీరు ఎంతో ప్రభాగ్యం ఎంతో తరుణం మాకిచ్చిన ప్రభా వృధా చేసుకోకుండా మీలో మోకరించి ప్రభా ప్రార్థనలో గడిపి రాజా వాక్యాన్ని ధ్యానించే ప్రభా ఆలోచన తలంపు ప్రభా సమ్మె ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తే ప్రభావ అలాంటివి అకూపమైన కనికరం దేవా దేవ రాజుల రాజా ప్రభులు ప్రభ ఎంతో వైరస్ విజృంభిస్తుంది ప్రభా కానీ మీరు మమ్మల్ని కాపాడుతున్నారు మీ యొక్క ఆత్మ చేత మీ యొక్క అగ్ని కంచ చేత మీకు వందనాలు ప్రభా దేవ కాపాడబడుతున్నందుకు ప్రభా మేము ఊరకు ఉండడానికి వీలేదు ప్రభా అనేకులకెళ్ళి సువార్త ప్రకటించాలా వాళ్ళని ప్రభా మీ పాద సన్నిటి ముందుకు తిరిగి తీసుకొని రావాలా అలాంటి ఆత్మడుపు అందరికీ మీరు దయచేసి మీరే తోడుగా నిడగా ఉండి దృష్టిని మీరు బంధించమని వేస్తున్నాము మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి చిన్న పాటనే వాడేలు క్షేమించుము ఈ పూడే నా రండినా రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మాచు నువ్వు తన పరచు సహాయం చేయి ప్రభు నీకోసమే జీవింపా సహాయం చేయి ప్రభు నీకోసమే జీవింపా సోని గుసేలు బాయి మారా నుంచి తిరిగి లేచితి నన్ను రాక్షింపా క్షేమించుము ఈ పూడే నా పాపమంత రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మాచు తన పారచు ీ కోసమే నీకోసం జీవిం పా నీ కోసమే నీ కోసం జీవిం పాప మారాణించి తిరిగి లేచి నా నూ రాక్షింపా ముయి పూడైనా పాప ఒక్క నిమిషం నేను భాషను చెప్తావా పర్లేదు పర్లేదు పర్లేదు నేను చెప్తాండి మనం ఎందుకంటే సంబంధించిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన విషయాలే నేను కొన్ని దీర్ఘంగా ధ్యానిస్తాను కార్థం చేస్తే కొంత వాక్యాన్ని ధ్యానిస్తాం పరిశుద్ధ వండ్రి మీకు వనాలనైనా రూపం అయ్యడం మహోన్నతుడ మీకే స్తోత్రాలు ఇస్తాయిగా ఈ గడిషన కాలం అంతా మీరు మనం సురక్షితంగా కాపాడనందుకు మీకు ఎంతో వందలు ప్రభావం ఈ యొక్క మధ్యాహ్న మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క రక్షణ ప్రణాళికలు మేము అందరం మన ద్వారా చివరి వరకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ రాక వరకు సిద్ధపరుచుకోండి వాక్యం చేత బలపరచండి మా యొక్క నిరీక్షణ మళ్ళీ మీ అందరూ మేము పెట్టుకున్నాం కాబట్టి తీరంగా మమ్మల్ని నడిపించి మహిమనందమని ఏ స్వీకరిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మనము ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి మిల్కీ సెదక్ అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము మిల్కీ సెదక్ ఒక వ్యక్తి అయితే ఇది బహు ఆశ్చర్యకరమైన వ్యక్తి లాగా కనిపిస్తున్నటువంటి బైబుల్ ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆది కాండంలో మనం చూసినాం ఇతని గురించి ఆది కాండంలో ఫస్ట్ టైం కనిపిస్తుంది అసలు అతని గురించి ఎక్కడ వినము కానీ సడన్లీ అబ్రామ్ దగ్గరికి రాగానే అబ్రామే ఆశ్చర్యపోయిండు మన అబ్రామ్ కథన్ గురించి ఏం తెలుసు ఒక మాట మాట్లాడకుండా అబ్రాము త్వరగా తనలో ఉన్న ప్రతి వస్తువుల నుంచి పదో భాగం తీ తనకి ఇచ్చేసిండు మిల్కీ సేదకు కూడా రాజు ఏం చేసిండు శాలేము రాజు ఆయన యేసు ప్రభుకి యేసు ప్రభు రూపకంగా వచ్చి అబ్రాహ్మ అనేకమైన బహుమానాలు ఇచ్చిండు దాని తర్వాత ద్రొట్టే ఇచ్చిండు ద్రొట్టే ద్రాక్ష సంబంధించిన విషయాన్ని తన దీర్ఘంగా పోయిన చూపించిన ఆయన సహోదరుల మధ్య సమాధానాన్ని తీసుకొచ్చిన వారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం రాజు నీతి మంత్రుడు యాజకుడు నీతి మంత్రుడు నీతి మంత్రులైన యాజకుడు అని ఆ పేరుకి అర్థం కాబట్టి మూడే స్థలాల్లో నేను పోయినవారు అని చెప్పిన మూడే స్థలాలలో వాక్యం రెండవదిలో చేసిన నూట పదో అధ్యాయంలో దాని తర్వాత హెడ్లు రాష్ట్ర పత్రికలో బహు దీర్ఘకరమైన వ్యక్తి లాగా మనకు అనిపిస్తుంటాడు తెలుసుకుంటే మిల్కీ జడక్ కదా ఇంకా ఎవరైనా మనకి బైబిల్ అంటే లేదు ఇతను ఒకరే మనకు అంత దీర్ఘంగా ఆశ్చర్యకరంగా కనిపించే నేను చూస్తా ఉన్నాను ఇక్కడ తర్వాత ఈరోజు కొన్ని అతనికి సంబంధించిన విషయాలు చూపిస్తాను డీటెయిల్డ్ గా కానీ రేపటి మరి దీర్ఘంగా వెళ్ళిపోతాం ఎందుకంటే మెల్కి అనేవాడు లేకపోయింటే ధర్మశాస్త్రంలోనే ఉండిపోయేవాళ్ళం మనం పాత నిబంధన ఉండిపోయేవాళ్ళం పాత నిబంధన ఆధారాలలో జీవించిపోయేవాళ్ళు మనం ఆయన లేకపోయింటే ఆయన రావడం వలన మనము పాత నిబంధన ఆధారాల నుంచి బయటకు వచ్చినాం మనకి ధర్మశాస్త్రము అవసరం లేదనేది కాదు కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నిర్వర్తించిన వాడు కాబట్టి ఆయనలో ఉంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడవే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వ్యక్తి కాబట్టి మెల్సి మన ప్రభు అన్న విషయాన్ని పాత నిబంధన పుస్తకాలలో వచ్చి అబ్రాని దర్శించడని పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా క్విక్గా ఆయా గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పిస్తే ఈరోజు దాని తర్వాత రేపటిదినా కొంచెం మొదలై వస్తే బహుదీర్ఘంగా ఆ విషయాలను మనం డిస్కస్ చేయచ్చు ఏంటంటే పాత నిబంధన ఎందుకు వచ్చింది పాత నిబంధన ఆధారం ఎందుకు వచ్చింది ముఖ్యంగా లేవి క్రమం ఎందుకు వచ్చింది అది రేపటిదినే చూపిస్తే ఎందుకంటే మనల్ని ఇది బహుభాగా భారంగా వెంటాడుతుంది లేవి క్రమం అనేక మంది మన స్నేహితులు యాజకులు చాలా మంది సేవకులు లేవి క్రమంలో ఈ చిక్కబడ్డరు కానీ వాళ్ళందరించి రావాలంటే బహు కష్టతరమైంది మనకైతే ప్రభు ఇచ్చేడు మనం వచ్చినాము బహు కష్టంగా దాంట్లోనే ఛేదించుకొని దాని ఆ ఆ యొక్క సంబంధాలన్నిటి తెగుకొచ్చినాము మనం అది ఎందుకు రావాలనేది కూడా మనము రేపు అదన బహుదీరంగా చూస్తాం ఎందుకంటే దేవీ క్రమం ఎందుకు వచ్చిందంటే మోసే నిన్నది నేను చూపించిన మోసే చి ఆరంభానికి ముందు అంటే అబ్రామ కాల ఇతను చివరి మెల్కీ క్రమంలో ఉన్న యాజకుడు అన్నట్టు మోసే ఎందుకంటే దేవునితో సంభాషించిన పాటు కూర్చొని ఆ యొక్క వాక్యాలు నలభై దినాలు ఆయన స్వహసాలతో రాసిండు అది మనము ఆ యొక్క శాస్త్రులు అది వచ్చి ఏష్ట ప్రభుత్వం ఈ స్త్రీ విభాగంలో పట్టబడింది కాబట్టి మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈ మన రాళ్ళతను కొట్టి చంపాలను కదా అని ఆయననేమో భూమి మీద రాస్తున్నాడు కాబట్టి అక్కడ మోసే రాసిందని చెప్తున్నారు ఇక్కడనేమో ఈయన భూమి మీద రాస్తాడు అంటే ఆయన ఎందుకు రాస్తున్న తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేస్తాం మోసేతను రాపించామని నేనే కాబట్టి నలభై దినములు రాత్రులు ఆ యొక్క సీనాయ పర్వతం దగ్గర వచ్చినప్పుడు అన్ని అతనితో నేను రాపిచ్చిన ఐదు ఖండంలో తెలుసు మీరు నాకు స్పెషల్గా రిఫర్ కానీ మీలో ఎవరు అటువంటి పాఫాం ముందు అవార్డు వేయాలి మీద రాయి అంటే అక్కడ శాస్త్రులు పరిశీలు యాజకులు ఉన్నారు యాజకులలో ఎవరు కూడా ఆయన అంటే అంత విభిచారతరం అన్నట్టు చెత్తగా జీవించాలన్నట్టు ఏసు ప్రాబ్ పుట్టే టైంకి ఈశ్వరావు ఆ కాలము ముగించేటప్పటికీ అందుకే మోసే వాగన దేశంలోకి ఎందుకు ప్రవేశించలేకపోయిందంటే వాగ్న దేశంలోనికి అడుగు పెట్టాల్సిన వాళ్ళు లేవి క్రమంలో ఉన్నవాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి నిత్య జీవంలోనికి పోయేవాళ్ళు మెలికి క్రమంలో ఉండేవాళ్ళు కాబట్టి ఐగుప్తి నుంచి వాగన దేశంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ లేవి క్రమంలో పెట్టిన వాళ్ళు అందుకు మోసే మీకు అవసరం లేదు అని చెప్పడానికి కాబట్టి మోస ఎందుకు వాగన దేశాలు ప్రవేశించలేకపోయిందంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు మనుషులు ఏంటంటే మొదటిదిగా ఆయన ఇస్లాని తిట్టిండు అందుకే దేవుడికి కోపం వచ్చిందని ఇంకొకరు ఏంటంటే అరణ్యంలో రాయిని రాయిని ముట్టమంటే కొట్టిండు కట్టెతోని అని అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు మనుషులు అందుకు దేవుడు తను తన హృదయాన్ని నొచ్చుకొని మోసని వాగన దేశాలకు కానీ మోస ఎందుకు పోలేదంటే మోష కాలం ముగించింది ఆయన ఆయన చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి ఆయన చేయాల్సిన పనులన్నీ అయిపోయినాక ఆయన వాగ్న దేశాలకు అర్థం లేదు మనం కూడా అంతే మన కార్యక్రమాలు ముగించినాక మనకి ఇక్కడ అవసరం ఉండదు కాబట్టి పాయింట్ నెంబర్ వన్ మిల్కీ సమందించిన విషయాలలో మొదటిది ఏంటంటే కేవలము మూడు పుస్తకాలలోనే మనం చూస్తున్నాం ఆది కాండము కీర్తల గ్రంథము దావిద్రాజే చెప్పింది అతని గురించి దాని తర్వాత హెబ్బిల్ రాష్ట్ర ముఖ్యంగా హెబిల్ రాసిన పత్రికలో బహు దీర్ఘంగా ఈ రెండవ అంశం బహు దీర్ఘంగా మనం చూస్తాం ఏడవ అధ్యాయంలో చాలా దీర్ఘంగా ఉంటుంది ఇతను సంబంధించిన విషయాలలో కాబట్టి ఈయన ఓ రీతిగా చెప్పాలంటే అబ్రాహం కాలంలో ఉన్నవాడు అది నేను చూపించిన కూడా పోయినవరం షేము సంతతికి సంపాదించి సంబంధించిన ఎందుకంటే అబ్రహాము కూడా షేము సంతానమే కథల్ రామేరు కూడా క్షేమ సంతానమే మిల్కీ కూడా క్షేమ సంతానమే అంటే ఓ రీతిగా చెప్పాలంటే అబ్రాహం అన్నవాడ అన్నాకు వరుస అవుతారు అన్నట్టు ఆశ్చర్యం ఆలోచిస్తారు ఆ రీతిగా పౌలు ఏం విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మిల్కీ సెదక్కు కుటుంబం లేదు తల్లి లేదు తండ్రి లేదు వంశవళి అసలే లేదని చెప్తున్నాడు కాబట్టి ఎవరికి లేదు చెప్పడా ఏసు అదృష్టమైన జ్ఞాపం చేయబోతుంది దాని తర్వాత మనం చూసినాము ఆ యొక్క ఆద్యకాండంలో మిల్కీ యాజకుడు మన దేవునికి యాజకుని లాగున్నాడు మొట్టమొదటిసారి బైబల్ చూస్తున్నాం మిల్కీసేదకు మన ప్రభుకి మన దేవునికి యాజకుండా ఉన్నాడు ఆయన రాజ ఆయన యాజకత్వము శాశ్వతంగా ఉండేది అనేది తర్వాత అబ్రామ్ని ఆశీర్దించింది కాబట్టి ఇప్పుడు చేసుకోండి అబ్రామ్ కంటే గొప్పవాడైన ఈ లోకంలో అందరికంటే గొప్పవాడైనా ఆయన పేరే యేసు ప్రభు కాబట్టి ఆయననే నీతి రాజు ఆయననే నీతి యాజకుడు కాబట్టి నీతి సూర్యుడు ఆయననే ఆయన అబ్రామ్ని ఆశ్రదించినట్లంటే ఇతను ఆశ్రయిదించేవాడు అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా ఇతను ఒక దేశానికి రాజు దాని పేరే సాలేము అని ఆది కాణాలు చూస్తున్నాము ఈరోజు దాని పేరు ఎరుశలేం ఇప్పుడు ఇంకా బాగా అర్థం కాల మనకి ఏంటంటే సాలేము రాజు ఎరుశలేము ఎందుకు వచ్చిండు ఒకప్పుడు నేను ఈ ఈ దేశానికి రాజుని మీరెవరు గుర్తుపట్టలేరు నన్ను కానీ నా దేశానికి నేను తిరిగి వచ్చిన కానీ నా ప్రజలను తృనీకరించారు బహు ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన నీతి సూర్యుడు ఆయన నీతి రాజు అయినా కానీ ఆయన సొంత దేశమైన ఎరుషలేం ఒకప్పుడు షాలేమది దానికి రాజు ఉండే ఒకప్పుడు ఈయన కాలంలో కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టిండి పుడితే ఆ పట్టణము అతన్ని గుర్తించలేకపోయింది అతన్ని తృనీకరించింది తొమ్మిదవ అంశం ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే తొమ్మిదవ అంశం ఏంటంటే మెల్కి ఆయన ఒక గొప్ప రాజు అదే కాకుండా ఒక క్రమాన్ని మనకి స్థిరపరిచిండు ఒక క్రమం యాజకత్వం అనే శాశ్వతమైన క్రమాన్ని స్థిరపరిచిండు అది ఎప్పటి కొండేది కాబట్టి లేవి క్రమము ముగించింది రెండు వేల సంవత్సరాల క్రితమే ముగించింది అది లేదు ఆ క్రమం కానీ దురదృష్టం ఏంటంటే అందరు దాంట్లోకి పోయి ఇరికి అందుకు అక్రమం చేయవర్లారా అన్నాడు అందులోకి వెళ్ళి రాకపోతే ప్రతి ఒక్కరు ఎంత యథార్థంగా జీవించినా ఎంత అపరిశుద్ధంగా జీవించినా ఎన్ని అద్భుతాలు చేసినా అక్రమం చేయవర్లారా అంటాడు దేవుడు వాళ్ళని గురించి ఎందుకంటే నేను అమ్మమ్మ ప్రవచించలేదా రోగులను స్వస్థపరచలేదా అద్భుతాలు చేయలేదా అని ఒక్కొక్కరు అంటాం ఆ ఇట్లా చేసినాం అట్లా చేసినాం ఇట్లా చేసినాం అసలు దీవరాత్రులు కష్టపడ్డాం అంటే మీరు లేవి క్రమంలో ఉన్నారు అక్రమం చేసినారు ఎందుకంటే అసలైన క్రమము మెలికి సమం ఎప్పుడైతే వీళ్ళు సీనాయి పర్వతం దగ్గర క్రింద బంగారు బొమ్మం చేసుకున్నారో అక్కడి నుంచి మెల్కి క్రమం ఆగిపోయింది ఆగిపోయి లేవి క్రమం వచ్చింది కాబట్టి ఎన్ని వేల వాళ్ళు లేవి క్రమంలో ఉండాల్సి నిన్న దిన నేను చూపించిన ఎందుకు ఆ క్రమం వచ్చింది అనేది మోసే ద్వారా లేవి మెల్కీ శదక్ కొనసాగాల్సింది కానీ కొనసాగించనీయకుండా వాళ్ళు ఏం చేసుకున్నారు దేవునితో నిబంధన చేసుకున్నారు అది నిర్గమకాండలో చూపించిన నేను దేవునితో చేసుకున్న నిబంధన ఏ రోజైతే మీరు ఈ నిబంధన మీరుతారో మీరందరూ చచ్చినట్లే అంటాడు కాబట్టి వాళ్ళందరూ చావాల్సిందే అందుకు దేవుడు అంటాడు చూడు మోసే నువ్వు నలభై దేవరాత్రులు ఇక్కడ పైన కూర్చొని రాసుకుంటా ఉన్నావు ఇవన్నీ నేను చెప్పినా అన్ని నుంచి వదులుకొని సంఖ్యాకాండం వరకు వాళ్ళు చూడు ఏం చేస్తున్నారో అంటే మోసే ఎక్కలేని కోపం వచ్చింది కాబట్టి మోషే అక్కడి నుంచి వచ్చినాక వీళ్ళు ఆజ్ఞాన్ని మీరిండ్రు కాబట్టి దేవుడు ఏమన్నా తెలుసా మోసే నేను వీళ్ళందరినీ చంపబోతున్నాను ఎందుకంటే వాళ్ళు చేసిన నిబంధన వాళ్ళే ధృవీకరించిన కాబట్టి ఎక్కడ నిబంధన ధృవీకరింపబడుతుందో అక్కడ మరణం తప్పద్దు కాబట్టి వీళ్ళందరూ మరణించక తప్పదు మోసే అంటే వద్దు ప్రవ్వ చంపకని ప్రాధాయపడి మిల్కీ సేతకు యాజకత్వంలో అట్లా ఉంటుంది అన్నట్టు నశించుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఐదు నుంచి వాళ్ళందరినీ ఇంత దూరం తీసుకొచ్చి వీళ్ళ దేవుడు చంపిండి అనేసి నీ పేరు చెడగొడతారు బాబు ఈ లోకంలో కాబట్టి మోషి ఎంత జ్ఞానవంతం మనం అర్థం చేసుకోవాలా మెల్కీ సేతక్ క్రమంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి జ్ఞానం ఉంటది వాయిస్ బ్రేక్ వాయిస్ బ్రేక్ అయిందా ఇందాక ఓకే ఇప్పుడు ఓకేనా మెల్కీ సేదకు అహరో అంటే చూడు ఎందుకంటే ఆయన యాజకత్వము శాశ్వత కాలం ఉండేది అటువంటి యాజకత్వాన్ని ప్రభు మనకు అనుగ్రహించి స్థిరపరిచండి మనం ఎంతో ధనీలో యాక్చువల్గా అయితే ప్రతిసారి నేను రిపీటెడ్ గా చూపిస్తున్నాను ఆ మొదటి యాజకత్వము వారి మీదికి మరణం వచ్చింది కానీ ఆ అందుకే అక్ష పత్రికల పావులు రేపటి నేను చూపిస్తాను డీటెయిల్ మరణానికి లోన వారు కూడా దశంభాగం ఇచ్చారట లేవీలు లేవీలు కూడా మరణానికి లోనైన వారు ఎందుకంటే లేవి గోత్రము ఆరంభమైంది అక్కడి నుంచి యాజకత్వం ఎప్పుడైతే లేవి గోత్రికులు ఆ యాజకత్వంలో ఉన్నారో అప్పటి నుంచి మరణం ఆరంభం ఎందుకంటే దేవుని నిబంధనని వాళ్ళు తురుణీకరించారు కాబట్టి ఆ తురుణీకరణలో ఉన్నారు కాబట్టి వారందరికీ మరణం సంభవించింది కానీ మోస్ట్లీ వారి మరికి దేవునికి మధ్యన నిలబడి దేవుని ఉగ్రతని వారి మీద రానియకుండా అయితే దేవుడు ఒక మరొక వాగ్దానం చేసింది వీరు బ్రతకాలంటే మరణం తప్పదు కాబట్టి ఆ బలి పశువుల మరణాని ఆరంభించింది అక్కడ రోజు ఉదయము వాళ్ళు బలి బలి పశువులని బలి అర్పిస్తూనే ఉండాలా అట్లా ఎన్ని ఒక సంవత్సరాలు అర్పించినట్టు మనం చూస్తూ ఉంటాం కేసు ప్ర పుట్టినారు కానికే మనకి జ్ఞాపకం ఇస్తాడు అనుదిన బలులని ఆపివేసిన వాడు మన ప్రభు మెలిపి సరే మన ప్రభు ఈ లోకానికి రాకపోయింటే అందరూ ప్రపంచం అంతటా అర్పించకుండా కూర్చుంటే వాళ్ళని అటువంటి దాన్ని రానియకుండా ప్రభు ఎంతో దయమైడు ఎంతో ప్రేమ గలవాడు మనకు అటువంటి అవకాశం ఇచ్చేది మరోసారి క్లుప్తంగా నేను ఈ అంశంలో చూపించి ఈ రోజు వాక్యం చేస్తా వచ్చే రేపటిన మరి దీర్ఘంగా మనం చూద్దాం మొదటిదిగా బైబిల్ అంతటిలో మిల్కీ సంబంధించిన విషయాలు మూడు స్థలాలలో కనిపిస్తా ఉంటాయి ఆది కాండంలో గ్రంథంలో హెబ్ర రాష్ట్ర పత్రికలో ముఖ్యంగా హెబ్రుల్ రాష్ట్ర పత్రికలో ఎక్కువగా చెప్పబడింది అన్నట్టు అది రేపటి స్టార్ట్ చేయలేదు అంత గా రేపటి నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను నూతన నిబంధన పుస్తకంలో మెల్కి సంబంధించిన విషయాలు ఏమున్నాయి అనేది కానీ పాత నిబంధన కాలపు పుస్తకాలు తీసినప్పుడు ఆదాము మొదలుకొని మోసే వరకు మెల్క్కి సెదక్ కొనసాగింది మోసేతో అది ముగించింది దాని తర్వాత లేవియా లేవి గోత్రికుల లేక లేవి యాజకత్వపు క్రమము ఆరంభమైంది లేవి క్రమము ఆరంభమైంది దాని మూడవ అంశంగా మిల్కి సిదకు అబ్రహాము కాలానికి సమకాలీకుడు అనట్టు కాలంలో ఉన్నవాడు అతనికి ఎటువంటి వంశవళి లేదన్న విషయం నాలుగవ అంశము మూడవది ఆయన ఐదవది ఆయన సర్వనతునికి యాజకుని లాగున్నాడు ఐదవ అంశం సర్వోన్నతుడు అయిన మన దేవునికి అతడు యాజగురుగా ఉన్నాడు ఆరవ వంశము ఆయన అబ్రామ్ను ఆశ్రయించాడు కాబట్టి అబ్రామ్ నుంచి మనకు కూడా ఆశ్రవచ్చేసినాయి ఇతను షాలేము అనే దేశానికి రాజులాగా ఏడవ అంశం ఆ షాలేము అనేది ఈరోజు ఎరుసలేం కాబట్టి షాలేము రాజు ఇతను రాజు అందుకే ఎరుసలేంకి ఎప్పుడు ఒకప్పుడు అక్కడ ఉండేవాడు రాజు ఎనిమిదవ అంశము మెలికిసేందుకు ఆయన నీతి సూర్యుడు నీతి రాజు లేక నీతిని కొనసాగించే యాజకుడు తర్వాత తొమ్మిదవ అంశము ఒక్క క్రమాన్ని ఆరంభించాడు ఆయన ద్వారా ఆ క్రమము శాశ్వతంగా ఉండే యాజకత్వం దేవుని ఎదుట దివారాత్రంలో ఉండే యాజకత్వం ఇది ఒక్కటే లేవి యాజకత్వం పనికిరాదు ఎందుకంటే కోడెల రక్తము నాకు గొర్రెల రక్తం అవసరం లేదన్నాడు దేవుడు తర్వాత చివరి అబ్రహాము కంటే అహరోన్ కంటే గొప్పవాడినా వెలికేసేద ఎంతో శ్రేష్టమైన దేవుడు మన దేవుడు కాబట్టి అటువంటి క్రమాన్ని మనకు అనుగ్రహించేడు ఈ క్రమంలో మనం కొనసాగాల ఈ క్రమానికి సంబంధించిన విషయాలు బహుదీరంగా నిండిపోయిన వరకు చూపించిన కాబట్టి రిపీటెడ్ గా చూపిస్తే మళ్ళీ బోర్ వస్తుంది అందరికీ కాబట్టి మరికొన్ని విషయాలు రేపథిన ముఖ్యంగా ఆ హెబిలోష్ణ పత్రిక మనం కాబట్టి నూతన ఇబ్బంది పుస్తకానికి వస్తే పావులకి ఏమేమి బయలుపరచబడ్డాయి మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధి బాబు దేవ మీకు వనాలేశయ కృపామయ్య సర్వనతుడా మీకే స్థితుల సోతాలను ఓ ప్రభు మీరు మాతో మాట్లాడనారు ఈ వాక్యంలో పవన్ ప్రభు అయితే ఆదికాండం పద్నాలుగు అధ్యాయము కీర్తన గ్రంథం నూట పదవ అధ్యాయం హెబిల్ పత్రిక ఏడవ అధ్యాయంలో మీ యొక్క నామం గురించింది మెల్కి శధకు నీతి అంశం గురించి ధ్యానిస్తున్నాం అయినా మీరు సర్వనతుని ఎదుట శాశ్వతమైన యాజకత్వాన్ని మాకు ఆ యాజకత్వం మాకు అప్పచెప్పినారు అవును ప్రవ్వ ఆ యాజకత్వంలో ప్రవ్వా అనేకులను ఆదరించి అనేకులని బలపరిచేలాగుంది యోబు అట్లా ఉన్నాడు ప్రవ్వా అనేకులను ఆదరించాడు అనేకులకు ఆయననే సహాయకుడుగు ఉన్నాడు ప్రవ గుడ్డివారికి చూపయండు కుంటి వారికి నడతనయ్యండు అవును ప్రతి ఒక్కరిని సహాయపడేడు ఆదరించి ఆయన సేవలో మమ్మల్ని అందరిని నడిపించి మీ కొరకు సాక్షి పెట్టుకోమని ఇక ఇక ఆరాధనలో పాల్గొన్న వారి తుడ మహోనతులకు దేవ మైమస్ తండ్రి కృప మైడ నీకు వన్నా నిశయ్య నీకే కృతజ్ఞతలు అర్థించుకున్న గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా నీ కృపలో భద్రపరుచుకునే కృప వెంబడి కృపను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవా నీకు వందలేసయ్యా నా దేవ నా ప్రభా నీకు స్థుతులు స్తోతాలు అర్పించుకున్న నాన్న గొప్ప ఈ యొక్క మధ్య కాలే సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించిన కూర్చినాయి ఈ బట్టి నీకు వంద ప్రభా ఈ సమయం క్రమ మీరు మాకు అనుగ్రహించినారు ఎంతోమంది ప్రభా ఈ యొక్క ఇక ఈ రీతిగా ప్రభా ఆరాధించలేకపోయినారు కానీ మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందాలేసయ్య మీకు కృతజ్ఞతలు అర్థించుకోవడమైనా ప్రతి ఒక్క బిడకి ధన్యత అనుగ్రహరించి మనం ప్రార్థిస్తాం ప్రతి ఒక్క బిడనైనా మీ సంగతి గడిపే కృపనుగ్రహించి మీకు స్వరం ఏమి ప్రకారంగా జీవించే బిడలుగా మీరు తయారీవని ప్రార్థిస్తామైనా కొంతకాలం నుంచి ప్రవణ తండ్రి ఎన్నో విషయాలు ప్రభావ ముఖ్యంగా ప్రభావ మెల్ప క్రమమైన విషయంలో ప్రభావ మీరు మాట్లాడుతున్నారు ప్రభా ఆయన ఇస్తూ ప్రవణ తండ్రి మెలిపి ఎందుకు వచ్చిండో ఏ రీతి కాదు ఆయన వచ్చి విషయాలు మీరు మాతో ఆయన మీరే మిల్క్ సేది క్రమం ప్రభా నీకు వందాలిసా నీకు మరణం ద్వారా ప్రభావ మాకు యాజకత్వం వచ్చింది ప్రభావీసం వల్ల ఆ యాజకత్వాన్ని మీరు మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా గొప్పదేవ ఇసు ప్రవణ తని నీకు వందాలేసే ప్రభా ఈక క్రమంలోకి ప్రభా ఇక మిల్క్ సేదికు మేము నిలబడాల ప్రభావ మరి విశేషంగా అనేకులు ప్రభా ఈ క్రమంలోకి మీరు తీసుకుని రావాలా ప్రభా అలాంటి సేవా జీతాలు రూపంలో నడిపించండి ఈ వాక్యాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ప్రభావ అనేకుల వాటి నిషేధీకరించి మేము ప్రకటించలేగనా ప్రభావ వచ్చే ప్రభావే నేర్చుకోవాల ప్రభా అలాంటి కృపర్మ కళ గురించి మన ప్రాధిష్టమైన గొప్పదేవ ఐంగికమైన విషయాలతో మేము కొట్టుకుని పోతున్నాం ప్రభావ మీరు క్షమించమని ప్రార్థ్యమైన తండ్రి ఎస్ తండ్రి మీ వాక్యం పట్ల మాకు లెక్కలేని ఆసక్తి కలిగించు ప్రవా మా ఆసక్తిని తృప్తిపరచని ప్రభావా ప్రతి బలహీతలు కొట్టివైన ప్రభావ నా తండ్రి ఈ లోకాయుతమైన పనులు అలసిపోతున్నాం ప్రభావ అయినా తగిన సమయం మేము పెట్టుకొని మేము ప్రార్థించలాగానే మీరు సహాయపడని ప్రవా నా దేవ ప్రతి ప్రతి దాంట్లో ప్రభావ నేను మేము మేమపరచాల ప్రభావ మీరే మాకు సహాయపడమని ప్రార్థిష్టమైన వాక్యం మీరు మాతో మాట్లాడిన అయినా ఇస్తాయ్యా వీటన్నిటి మీరు జాగ్రత్తగా మా హృదయాలు మీరు భద్రపరచుకోవాల ప్రభావ మా హృదయాలు మీరు రాసుకోవాల ప్రభావ నా తండ్రి ఇస్తే ప్రభావ అనేకులు కొన్ని అనుభవపూర్వంగా ప్రకటించేలాగా మీరు సహాయపడండి నా దేవ నా ప్రభా నా తండ్రి నీకు పొందాలి ఇస్తాయ్యా అనేకుల ప్రభావ క్రమంలోకి మీరు తీసుకొని రావాలా మీరే సహాయపడండి అనేకులకు ప్రభావ బహుమానులు ఇచ్చే బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయాలి అనేకులు మేము ఆశీర్దం ఇచ్చేవారిలాగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ మేము మీ అందరించి ఆశీర్వాదం మీరు పొందాలా ప్రభావ అనేకులను ప్రభావ ఆశ్రవదించే వర్లాగా మేము ఉండాలా పట్ల అనదుల పిల్లల పట్ల ప్రభావ మీ కనికరిని చూపించాలా ప్రభావ మీరు చెప్పిన ఒక పని మీరు సంపూర్ణంగా కొనసాగించుకోవాలని సహాయపడండి యోగ ఏ రీతిగా ప్రభావతండి విశ్వ ప్రభా బీదల పట్ల దేశంలో ఎట్లా ప్రభావ పచ్చిదాంట్ల వల్ల ఆదరణగా ఉండడం ఆ రీతిగా మేము కూడా జీవించాలని సహాయపడండి ప్రభావ నా దేవ ఆ రీతి ఉన్నప్పుడే మేము నిలిపిసేందుకు క్రమంలో ఉన్నట్టే ప్రభావ ఆయన ఆ రీతి మమ్మల్ని నడిపించడానికి ప్రార్థిష్టం గొప్ప దేవానికి వందలిస ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్న ప్రభావ మేము జాగ్రత్తగా మేము ఒక ప్రభావి మేము వరుదలు మేము రాసుకుని దాని ప్రకారం మేము ఉండేలాగానే సహాయపడండి నాది ఏమైనా ప్రభ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ నీకు నీకే స్థుతులు స్తోత్రమైన ప్రతి క్షణం ప్రభావ ఎవరిగా మేము ఇంకా ఎక్కువ సమయం వాక్యంలో సమయం గడుపులాగా మీరు సహాయపడమని ప్రాధిష్టమైన అతన్ని ప్రతి ఆటంకాలను కొట్టుమేమని ప్రార్థిష్టమైనా మీరే మాకు సాయతలు నడిపించండి నాది వైరస్ పాజిటివ్లందరినీ మీరు ప్రభావ మీరు స్వస్థపరచమని ప్రార్థిష్టమైన అతను భయంకరంగా ఒక వైరస్ విజృంభిస్తుందిగా ప్రభావ అతన్ని మీరు గర్ధించమని ప్రాధిష్టమైన మీరు మరణి తగ్గించండి ప్రభావ మీ కోపాన్ని సలార్చుకోమని ప్రాధిష్టమైన గొప్ప దేవ కనికరించమని ప్రాధిష్టం ప్రిపించండి ప్రతి బిడ్డలు మీరు స్వస్థపరిచిన ప్రభావ నా దేవాలకు మంచి ఆరోగ్యాలు అనుకరించమని ప్రాధిష్టమైన ఆయన వ్యాక్సిన్ భారించుకుని మీరు కాపాడను ప్రభావ నా దేవ ఎంత భయంకరమైన కాలంలో మేము కానీ ప్రభావ మీరు మాకు ముందుగా చెప్పిన ప్రభావ అవి సంబంధించిన ముందే ప్రభావం మీరు చెప్తున్నానని చెప్పారు మా తెచ్చు వార్తలు శిష్యులతో మీరు మాట్లాడిన ప్రభావ ఆయన ఇవి మాకు ముందే మీరు మాకు బయలుపరిచిన ప్రభావ కొన్ని సంవత్సరాల కిప్రీ ఎగ్జాక్ట్లీ ప్రభావి మెరవసిన ప్రభావి మా కాలంలో ఆ ప్రవర్శన నెరవేరే టైంలోనే ఇప్పుడు మేము ఉంటున్నాం కనుక ప్రభావ వాటిని మేము మర్చిపోకుండా ప్రభావ మేము విన్న ప్రతి ఉపదేశాలు మేము మర్చిపోకుండా ప్రభావైనా యేసు ప్రభావ మధ్యలో భద్రపరుచుకొని వాటిని దీర్ఘంగా ధ్యానించి అనేకులు వాటిని ప్రకటించాలా అనేకులు మీకు ఓ దేవాత దేవ నా తండ్రి అనేకులు ప్రభ ప్రతి సంఘం ప్రభా వెలిపిస్తుంది క్రమంలోకి రావాలా కాంగ్రిగేషన్ ప్రతి ఒక్క బిడ ప్రభా తను అక్కడ లేవి క్రమంలో నుంచి ప్రభావ వెలిపిసేది క్రమంలో రావాలా ఆ రీతి నడిపించేది బహు కష్టతరమైన ప్రవ కానీ మీరే మాకు సహాయకులు మీరు వేరీకి వెళ్ళాల మీరే మాకు సహాయకులు నడిపించండి మీకు నూతనమైన అభిషేకం పశువులకు నడిపించుకో మాకు అనుగ్రహించడానికి ఆదిష్టమైన గొప్ప దైవానికి వందలైన ఆరోధ్యంలో ప్రతి దర్శన కుటుంబాలు మీరు దీవించి ఆస్వాదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం నింపని ప్రభావ మీ కృపడ కృపను అనుగ్రహించండి బలపరచని ప్రవ కుటుంబాల పిల్లలు మీరు ఆస్వాదించండి లహించి మీరు కంచి పెట్టండి దృష్టి నుంచి మీరు వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడిన వైరస్ నుంచి మీరు కాపాడు మీ కృపలు భద్రపరచుకోమనుకు ఆదిష్టమైన ఒక దేవాళ్ళ శివజీత మీరు ఫలపలితం చేయండి నూరంతలుగా ఫలించేలాగా మీరు సహాయపడండి అనేక చోట అనేక ప్రాంతాల్లో ప్రభావ మీ వాక్యం ప్రకటిస్తుందిగా ప్రభావ మీరు బలపతి ఇంకా అభిషేకించి బలంగా వాడుకొని నడిపించడానికి ప్రార్థిస్తుందేనా గొప్ప దేవినవంతా మీరే మాకు సహాయకలు నడిపించండి వాతావరణం కూడా ప్రభావ మీకు హద్దులు తీసుకొని అక్కడ ఎండ స్వరం నుంచి మమ్మల్ని కాపాడండి చేసే ప్రతి పని వాటిలంత మీరు మా ఘన విజయం అనుకరించండి ప్రతి విజయం పొందాలని భయం పరచాలా అంటే బిడలుగా మమ్మల్ని చేసి మీరు ఆ పరిషుదుర ప్రేమే కృపణి దేవాభ నీకు లెక్కలేని వంద ప్రభా కృతజ్ఞతాస్తో ప్రభ దేవా ప్రభ ఇచ్చిన సమయం బట్టి ప్రభ నీకు వందనాలు ప్రభా దేవాసూ ప్రభ వాక్యం చేత మాట్లాడడం గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి దేవా ప్రభా మరి మీ నీతిని అనుసరించి మేము నచ్చుకోవాలి ప్రభా దేవాసు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము కరెక్ట్ గా జీవించాలి ప్రభా ఎక్కడ కూడా ప్రభావం తప్పిపోవద్దు ప్రభా ఏ మరి మీ యొక్క మమ్మల్ని భద్రపరచుకోవాలి ప్రభావ ఏసియానికి వంద ప్రభా కృతజ్ఞతలైనా దేవా ఏసు మరి ప్రతి ఒక్క బిడ కూడా ప్రభాని సన్నిధికి రావాల ప్రభా దేవాస ప్రభావ మరి లోకంలో కూడా ప్రభాని యొక్క సువాసన అందబడాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభాని యొక్క సత్యం గ్రహించాలయన ఏసూప్రభ ఆత్మరచ్యతను మాట్లాడండి ప్రభా ఏసియానికు లేఖలేని వదల ప్రభావ దేవా ఏసు ప్రభా తెగల నుంచి మీరు మమ్మల్ని కాపాడేనందుకు నీకు వందలాల్సంది దేవాయేస ప్రభా ఆ యొక్క వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించండి ప్రభా ఏసియానికు లెక్కలేని వదలాల ప్రభా దేవాచు ప్రభా మేము దినదిన ప్రభా పరిశుద్ధగా తయారు ప్రభా ఎలాంటి పాపములు మేము జీవించదు ప్రభా దేవాచు ప్రభా మేము ప్రతి ఒక్క దాంట్లో విజయం పొందుకోవాలనైనా ఏసు ప్రభా మీరు మాకు శక్తిని బలము చేతనింపని ప్రభావ నీకేస్తా దేవాయూ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము కరెక్ట్ గా జీవించాలా ఏసిన మరి దిన దినం ప్రభా మేము ప్రభా మీ యొక్క వాక్యం ధ్యానించాల ప్రభా ఆ యొక్క లోతులకు మేము వెళ్ళాలనైనా ఏసు ప్రభావ మమ్మల్ని నడిపించని ప్రభా నీ కష్టం తండ్రి మా ఆత్మలను మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభానికి అవుతుంది పరిశుభ్రమైన సర్వశక్తి మధురానికి వందల ప్రభా దేవాసు ప్రభా వచ్చిన ప్రతి ఒక్క శోధన కళ ప్రభా ఏసునామంగా కద్ది కొటి వేసి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము విజయం పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలనైనా ఏసుప్రభా మరి గురిద్దరికి పరిగెత్తమన్నారు ప్రభా ఏసూప్రభా మరి నీ దగ్గరికి ప్రభావం చేయాలనేటు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము కరెక్ట్ గా ఉండాలి ప్రభా దేవాచు ప్రభావీ ఎదుట నిలవబడడానికి మాకు శక్తిని దయచేది ప్రభావ ఐత్యానికి అవుతుందైనా దేవాయచు ప్రభావ మాకు జ్ఞానం చేత నింపని ప్రభా దేవాచు ప్రభావ మరియు వాక్యం చదువుతున్నాయిగా ప్రభా అది ఆత్మీయంగా మాకు అర్థమవుతానం దయచేసి ప్రభావ ప్రతి ఒక్క కూడా ప్రభా ఒక్కొక్క వచనంలో ప్రభా మేము అది తెలుసుకోవాలి ప్రభా దేవా ప్రభా అది ఏ గుంపుకు సాదృశ్యం తెలుసుకోవాలి ప్రభా అలాంటి జ్ఞానం మీరు మాకు అనుగ్రహించని ప్రభా ఆత్మని వివేక్షించిన జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభా ఏసీ సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించిన ప్రభా పరిశుద్ధిమైన సర్వశక్తి మంత్రానికి పొందడాల్సింది దేవా ఏసు ప్రభావ మరి మిల్క సే మేము నడుచుకోవాలి ప్రభా ఏసు ప్రభావ మేము ప్రతి ఒక్కరికి సహాయపడే లాగా ఉండాలి ప్రభా ఏసు ప్రభా మరి యోగు ప్రభా మరి ఏ విధంగా అయితే ప్రభా మీకు విజయం తెచ్చి పెట్టారో ప్రభా అదే రీతిగా మేము కూడా నడుచుకోవాలా ప్రభా ఏసు ప్రభా అలాంటి జీవితంలో మేము నడవాలా ప్రభ ఏసు ప్రభా మరి మీరు మాకు సాయం లైట్ చేయండి ప్రభా ఏసు ప్రభుత్వ జీవ జ్ఞానంలో కూడా ప్రభా ఏసు ప్రభా ప్రతి ఒక్క బిడ మీరు జ్ఞాపకం చేసుకోని ప్రభా అనే కృంతో ప్రభా అందరూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభాని యొక్క తాకండి ముట్టని స్వస్థపరిచని ప్రభా దుష్టి నుంచి ప్రభావ ప్రతి ఆత్మని మీరు కాపడండి ప్రభా తప్పించని ప్రభా స్తోత్రంలో అయినా పరిశుద్ధ సర్వశక్తి మంత్రానికి వందరాలైనా అదే మా ఏసుప్రభ నీ యొక్క రాకడ చాలా త్వరలో ఉంది కాబట్టి ప్రభా మేమం తొందర తొందరగా సిద్ధపడాలి ప్రభా అనేకులకు ప్రభా శ ప్రకటించాల ప్రభా ఏం ధైర్యంగా ప్రకటించే వారి తయారు కావాల ప్రభా యేసుప్రభ మరి మీ సాయం మాకు కావాల ప్రభా ఏసుప్రభా మరి నీ యొక్క రాకరికి ప్రభావం అందరిని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమె స్వతంత ప్రభా పరిశుద్ధ కృపా వందనాల ప్రభా మీ నామం ప్రభా మీ ప్రభా ప్రసతంలోకి మమ్మల్ని వాకింగ్ చేస్తా మీరు మాతో మాట్లాడాల ప్రభా దయామాయుడు ప్రభా జీవంగళ దేవుడు వేసే మీకు వందనాల ప్రభావ సర్వాధికారి సృష్టికర్త మీకు ఎంతో లెక్కలేని వందనాల ప్రభావం తీర్మానం తీసుకునే జిందకి వీళ్ళని ప్రభావం ముందుకు నడిపించండి లేకపోతే పరిశుద్ధి ఆత్మశక్తి చెత్త మీ కృప చెత్త తర్వాది కానీ మీకెంటితో లిపో వందనాల ప్రభా ఇంకా అంచెలంచెలుగా మమ్మల్ని నిర్వహింపజేయండి మీ కృప మీ కనికరం చేత గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ పరిశుద్ధ తర్వాది మేము ఇంకా ప్రకటించాలా ఏ పశువాదని దానికి ప్రభావం మీ యొక్క పశు ఆత్మశక్తి బలం రావాలా ప్రాబా ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ అది మీతో ఆత్మతో మీ యొక్క అభిషేకాన్ని దయచేసి నడిపించండి ప్రాభా వాళ్ళ వేసు ప్రభావ ఇలాంటి పూర్తిగా మీ యొక్క పరిశుద్ధమైన రక్తం చేసేట పరిశుద్ధంగా తయారు చేయండి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభా గొప్ప దేవుడు వేస్తూ ప్రభావం వందన ప్రభా మీ స్మరిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని మైమోపరుస్తూ ప్రభా ఈ జిందగీని గడిపేయాల ప్రభావ అలాంటి జ్ఞానం మాకు దయచేసి ప్రభా మీరే తోడుగా నీడగా ఉండమని వేస్తూ ఇస్తూ పరిశుద్ధ నామను ప్రాధాన్యత మెయిన్ మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండు కాక ఆ మెయిన్ ప్రైజ్ లావణ్ వస్తే నేను సెపరేట్ గా ప్రేర్ చేయిస్తాండి అతను సరే సరే ప్రైజ్ లాడ్ మరోసారి తెసరా ఉన్నా తెసరా అన్న